ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ ని స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు స్కై ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ నా వందనలు తెలియజేసుకున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న పరశుద్ర స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు అన్న పాట పాడతారు ప్రైజ్ లాదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ ప్రేజ్ లాైజ్ లార్డ్ సిస్టర్ మనం అందరం ప్రేర్ చేసుకున్నాము పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కరెకన కృపకల మా ప్రిపల్లగా ఇదిగో తండ్రి వేలాది కోట్ల స్తుల స్తోత్రాలు యోగత్య మమ్మల్ని అందరూ సజీవుల ఉంచి ప్రభా ఈ సాయంకాల సమయం నేను ఆరాధించి కృపిలించినందుక నీకు వేలాది కోట్ల అస్తుతుల స్తోత్రాలు ప్రభ ఇక తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాన్ని కూడి ఉంటారు అక్కడ ఉంటున్నారు దేవా ఇదో తను మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు వేలాది కోట్ల సతుల సోత్రాలు ప్రభావితండి పాఠధారమే నామని పంపించుకోండి వాక్యం ద్వారా మాట్లాడండి ఇక తను వాళ్ళు ఏమైనా నాయస్కరం ఉంటే చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభావ అటువంటి కృపణ మాకు అనుగ్రహించండి ఏశప్రభ అలాగే తండ్రి ఏశప్రభ విజ్ఞాపన అంశాలు ప్రభు ప్రతిదినం ప్రార్థిస్తున్నాం ప్రభావ వాళ్ళ జీవితంలో గొప్ప రక్షణ కార్యం జరిపించండిశవప్రభ ఇదిగో తండ్రి మా ఆసుపత్రి లక్ష్యం తీసుకోవాలి ప్రభా వాళ్ళ జీవితంలో గొప్ప కాలంలో అనుగ్రహించండి ప్రభ స్వస్థ పరిచయ వివాహాన్ని అన్నా ప్రభావ వాళ్ళ జీవితంలో గొప్ప కళా జరిపించండి స్వస్థత అనుగ్రహించండిసే ప్రభా ఇదిగో తండ్రి ప్రార్థన అంతా మీరే తోడండి ప్రభా ఇదిగో తను తోడండి ప్రభా రావాల్సిన బిడ్డలు ప్రతి ఒక్కరు నడిపించండి వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా ఉదయం నుండి పనుల పనులతో అలిసిపోయి ఉంటారు ప్రభా ఇదిగో తండ్రి అలసటను తీసుకోవాలి రిస్టారేషన్ దయచండి ప్రభావ వినగలు చూడడం హృదయం దయచేమని ఏశ క్రిస్తు నామలు అడిగి ఉంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ సిస్టర్ అందరికీ ప్రేజ్ దిలాట్ స్స్తుతి పాత్రుడా నాయేసరాధనకు నీవేయోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవైయా నా స్స్తుతి పాత్రుడా నాయ్యా నీ నా, పరవశము నీవాక్యమేనా ఆత్మకు ఆహారము నీవాక్యమేనా పరవశము నీవాక్యమేనా ఆత్మకు ఆహారము నీవాక్యమేనా పాదముల దీపము నీవాక్యమేనా పాదములకు దీపము నీవాక్యమేనా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవేయోగ్యుడవ్యా నా స్తుతితిపాత్రుడా నాయ్యా నీకృపేనా ఆశ్రయము నీకృపేనా ఆత్మక అభిషేకము నీకృపేనా ఆశ్రయము నీకృపేనా ఆత్మకు ఆత్మక అభిషేకము నీకృపేణ జీవన ఆదారము నీకృపేణ జీవన ఆదారము నీకృపేణ జీవన ఆదారము నా స్ పాత్రుడా నాయసయ్యా ఆరాదనకు నీవేయోగ్యుడవయ్యా నా ఆరాదనకు నీవేయోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా స్పాత్రుడా నాయ్యా నీ సౌందర్యము ఏరుషలేము ీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము ఎరుశలేము నీపరిపూర్ణత శినుషికరము నీపరిపూర్ణత నా జీవితమ్యము నీపరిపూర్ణత నా జీవితమ్యము నీ పరిపూర్ణత నా గమ్యము నా పాత్రుడా నా నా ఆరాధనకు నీ నా ఆరాధనకు ప్రైజ్ లాడుస్తారు అందరికి ప్రైజ్ లాడ్ అన్నా థ్యాంక్ యూ అన్న మన మధ్యలో ఉన్న జాన్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లాడ్ బ్రదర్ సిస్టర్ ప్రైజ్ లాడుస్తాం చాలా మనం వాక్యం చూసుకుందాం మొదటి తిసలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి తిసలోనికి రాసిన పత్రిక రెండు అధ్యాయము మనం భూమి నుంచి చూసుకుందాం వాక్యము చిన్న ప్రాణాల వేసుకున్నాం ఫస్ట్ సోత్రం గొప్ప దివాన్ని కొందనాలు చేస్తుందని వాకద మాత్రం మాట్లాడిన విశ్వభవాక్యం సిద్ధాన్ని గ్రహించాలా దాన్ని పట్టుకున్న నడవాలి విశ్వవానికి మేము సిద్ధపరచాలా మీరే మాకు సాయం ఇచ్చండి గొప్ప దివాన్ని కొందనాలు చేసిన ఉందండి ఇంత నష్టరు విశ్వవాళ్ళకు మేము అక్కడ ప్రకటించాలా ఈ నవల మీరు మాకు సాయం తెచ్చేసి నేను అక్కడ సిద్ధపరుచుకోమని నా పవర్స్ ఎంత అండి అన్నగా మా బోధ కఠినమైనది కాదు కపటమైనది కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మూసకరమైనది కాదు కానీ వార్తను ఈ సువార్థను మాకు అప్పగించటకు మాకు అప్పగించట వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాదు మన హృదయములను పరీక్షించు దేవుని దేవుని సంతోషపెట్టు వారమై బోధించున్నాము చూడండి మాకు బోధ మనకి ఒక వాక్యం మన దగ్గరకు వచ్చింది కదా ఈ వాక్యం ఎట్లా చెప్పాలంటే మనము మనుషుల సంతోష పెట్టు పెట్టాలం కాకుండా దేవుని సంతోష పెట్టాలంట అంటే మనుషులు నా వాక్యం ఎరువైపు నచ్చింది ఎంతమంది నస్తుంది అట్లా వాక్యం ఎట్లా ఉందో అట్లా అంతే ఇక్కడ మనకు తప్పు చెప్పొద్దు ఇందులో ఒకటి పుళ్ళు తీయొద్దు ఒక పుళ్ళు కలిపొద్దంటే కదా అసలే ఇది కపటం అనేది కాదు మోసకరమైనది అసలే కాదు అపవిత్రమైనదే కాదు అసలు అసలు పవిత్రమైన ఆ వాక్యాన్ని తప్పుగా తప్పుడుగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి కదా తప్పుడుగా చెప్పదంట తప్పుడుగా మాట్లాడదంట వాక్యం చెప్పేటప్పుడు కదా వేలయనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసకరమైనది కాదు అని అంటుంది ఇక్కడ కదా ఎంత క్లియర్గా మాట్లాడుతుంది చూడండి ఇక్కడ ఎప్పుడు మాట్లాడ మనకు ఇన్ని మనం మన ఇంగ్లీషన్ రిపీట్ చేస్తున్నాడు మీరు చెప్పేటప్పుడు ఎట్లా చెప్తున్నారు ఎంతమంది గ్రహిస్తున్నారు అంతే వాక్యం ఉన్నందున్నట్లు చెప్పేసి మనుషులకు నచ్చుతుందా లేకపోతే నేను నేను ప్రేర్ చేసే ఎవరన్నా నేను పాటపడితే ఎవరన్నా చూస్తున్నారా మనుషులను చూసి మనం సేవ్ చేయొద్దు దేవుని చూసి సేవ్ చేయాలా అంతే కదా ఇక్కడ అదే మాట్లాడుతుంది కదా చూడండి నాలుగు చదవమ్మాట సువార్థను మాకు అప్పగించటని దేవుని వలన నించబడిన వారమై చూడండి సువార్థ మనకి ఎట్లా చూడండి మనం యోగులమని ఆయనే మనకు అప్పగించినాడు సువార్థ మనది ఏదో గొప్పతనం కాదు కదా దునియాలో మత్స్య మందురు తల్లి మంత్రులు మొత్తం మందురు దునియాల అందరు సదుపులు కానీ దేవుని చిత్తం ఎవరిని ఎంచుకోవాలని ఎవరిని అప్ప ఎవరికి అప్పగించాలను సువార్త ఎవరికి అప్పగించాలను సేవా దేవుని తెలుసు కదా మోసకరమైనది కాదంట అపవిత్రమైనది కాదంట కపటమైనది కాదంట కదా మనకి తోడు మన తోడు మాట్లాడుతున్నాడు మరి దేవుడు కదా మనుషులు మీరు సంతోషపెట్టుడ కాక దేవుని సంతోషపెట్టాలంట మనం వాక్య కదా ఏమని చూడండి నాలుగు చదవము దేవిని వలన ఎంచబడిన వారం మనం అందరము ఇక కే్రూపులా ప్రతి ఒక్కరు దేవుని వలన దేవిని వలన ఎంచబడిన వారు కాబట్టి దేవుడే మనకి సువార్థను అప్పగిస్తున్నాడు ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్ళాలో ఎవరెవరు ఏ వాక్యాలు చెప్పాలనో ఎవరెవరు ఎట్లా స్వీకరిస్తురు ఎవరెవరు ఎట్లా నడుచుకుంటారు దేవుని దగ్గర ఎవరెవరు తగ్గించుకొని నడుచుకుంటారు కదా ఎవరు కఠినంగా ఉన్నారు ఎవరు అపవిత్రంగా ఉన్నారు ఎవరు మోసకారంగా ఉన్నారు అది మనమే నిర్ణయించుకోవాలా మనమే పరీక్షించుకోవాలా మనం మనల్ని మనమే పరీక్షించుకోవాలి తెలుసా ఎందుకంటే ఇప్పుడు చేష్టలు ఎంత ఎంతసేపు అని చేశారు చెప్పండి పక్కకి ఉంటారు సో మనం చేసే ప్రేయరు దేవునికి మనకే సంబంధం ఉండాల కదా మన వాక్యం కూడా మన సేవ కూడా దేవునితోనే సంబంధం పెట్టుకోవాలి మనుషులను చదపెట్టడానికి అసలే కాదంట అది ఇప్పుడు ఈ రోజులో ఏం చేస్తారు మనుషులు సంతోషపెట్టనీకే మనుషులకు నచ్చనికే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా ఇక్కడ ఏమంటుండండి ఎంతమంది నశించు పుత్రో వాళ్ళకి మీరు స్వాడత ప్రకటించండి ఎట్లా ప్రేమగా జాలిగా నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో మనం అట్లా ప్రేమించాలంట వాక్యపరంగా కదా దేవుడు ఎన్ని విధాలుగా సరే ఎంతమంది ఇబ్బంది పెట్టినా ఎంతమంది ఆయనను అసహించుకున్నా అండ్ ఇంతమంది తిట్టినా ఎవరి మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేడు తెలుసా అదే ఇక్కడ మన కపటం అనేది కాదంట మన సేవ కదా మంచి సేవ అన్నది పవిత్రమైన సేవ అన్నది జ్ఞానంతో సేవ చేస్తున్నామా తెలుగుతో సేవ చేస్తున్నామా లేకపోతే మనుషులను బట్టి సేవ చేస్తున్నామా మనల్ని మనమే పరీక్షించుకోవాలా కదా ఎంతవరకు ఎంతవరకు చెప్తారు మనకి ఎంతవరకు సరి చేసే వాళ్ళు ఎంత సరి చేస్తారు చెప్పడంత చెప్తారు సపోజ్ టైం వచ్చింది అనుకో ఎవరు ఎక్కడ పోతారో తెలియదు ఎవరు ఎప్పుడు కట్ అయిపోతారో తెలియదు అందుకే ఉన్నప్పుడు మనం సిద్ధపడుకోవాలా ఉన్నప్పుడు మనం రెడీ అయిపోవాలి ఎప్పుడు ఎక్కడ వెళ్తారో తెలియదు సువార్త వచ్చినప్పుడు మనం పట్టుకోవాలా కదా పట్టుకుట్టినా మనకు విడుదల వస్తుంది అది చెప్పడానికి మనకు అవకాశం వస్తుంది గుర్తుంటుంది మనకి కదా దేవిని సంతోషపెట్టడికి మనం వాక్యం చెప్పాలి సేవ్ చేయాలి కొంతమంది మనుషులు చూడడానికి మనుషులు చూస్తేనే పాట పాడతాం మనుషులు చూస్తేనే ప్రేరు అరే పలానా మనిషి నాకు వాక్యం మనిషి పాట వాడకపోతే నాకు పాట నచ్చుతలేదు ఎవరు వాడినా ఎవరు వాక్యం చెప్పినా స్వీకరించినట్టే ఉండాలంటుంది ఏసుపభ కదా ఎందుకంటే ఆయన స్వీక అందరూ స్వీకరించిన ఆయన పోలిక నడుచుకునే మనం కూడా ఆయన స్వీకరించి నడుచుకోవాలంట ఆయన మొత్తం మనము ఆయన మనం ఏమంటాం ఆయన రూపం మొత్తం మనం ధరించుకొని కదా మనుషులను సంతోషపెట్టడం కాక ఏసుప్రభను సంతోషపెట్టాలంట మనం ఆయన సంతోషపెడితేనే మనకు అన్ని విధాలుగా మన మార్గం సరళం అయిపోతుంది మన మార్గం క్లియర్గా అయిపోతుంది కదా హృదయంను పరీక్షించుకోని పరీక్షించి దేవుని చూసినా నా హృదయాన్ని పరీక్షిస్తానంట బాబు నీ హృదయంలా ఎట్టుంది బయట చెప్తున్న వాక్యము ఆ వాక్యం నీ హృదయం ఉందా లేదా నీ జీతం లేదా నా జీతం వాక్యాలు నాకు అర్థమవుతున్న వాక్యాలు నాకు నెరవేరుతుంది కదా నాకు అన్ని విధాలుగా నాకు దేవుడే తోడుగా ఉన్నాడు నాకు ఆయన చెప్తున్నాం కదా ఇప్పుడు మనం నేను మొత్తం ఫుల్ ఆయనకే సరెండర్ అయిపోవాలి మనం నా జీవితాలు ఎవరిని ఆధారం చేసుకోవద్దు కదా మన మన ప్రవర్తన మొత్తం ఆయనకు అప్పగించేసుకోవాలి అప్పుడే నీ మార్గం సరళం అయిపోతుంది నీ మార్గం క్లియర్గా అయిపోతుంది ఏ చెత్త ఉండదు ఏ రాయి ఉండదు ఏ ముళ్ళు ఉండదు ఏ అడ్కులు ఉండేవి మనకి కదా మనం సగం ఇటు సగం అటు పెట్టుకుని వెళ్ళాము ఎవరి మీద మనుషుల మీద ఆశ పెట్టుకుని వెళ్ళాం అనుకో సేవ కానీ ఎక్కడైనా సరే అది క్లియర్గా సాగదు దేని మీద ఆధారపడి వెళ్ళాలి మనం కదా మన దేవుడు మనం పరీక్షిస్తున్నంట ఆయనను మనం సంతోషపెట్టాలంట మనుషులను సంతోషపెడితే అది ఎంతవరకు అది నడవనే నడవదు ఒక టైం వస్తుంది అది ఎక్కడదాకా ఆగిపోవాలో అక్కడ దాకా వచ్చే అయిపోతుంది పూర్తిగా గమ్యం చేరదు అసలు కదా మోసకరమైన వాక్యం అయితే మోసకరం అయితే గమ్యం చేరనే చేరదు అందుకే మోసకరమైనది కాదు మన బోధ మోసకరమైనది కాదు మన సేవ కదా మనం అట్లా చేస్తున్నాం మనం ఇట్లా ఎవరైతే లేరో ఇట్లా ఎవరైతే నడుచుకుంటలేరో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా సంతో ప్రారంభించాలి కన్నీటితో ప్రారంభం చేయాలి మనం కదా మన గ్రూప్లు మొత్తం అదే ప్రారంభించాలని అవే ఉంటాయి మేము కూడా పొద్దున లేసి అదే చేస్తటం లేవా ఎంతమంది తప్పుడు దారులు వెళ్ళిపోతున్నారు ఎంతమంది అర్థమవుతలేవు ఎంతమందికి వాక్యాలు పాటిస్తలేరు వాళ్ళందరికీ పాటించాల వాళ్ళందరూ నడుచుకోవాలి ఇప్పుడు మనం సిద్ధపడినం కాగా ఇంత కూడా మనం సిద్ధపడేటట్టు చూసుకోవాలి కదా చూడండి మీరు మీరు అరిగి ఉన్నట్టు మాటలైనా ధనాపేక్షను కప్పిపెట్టు వేషం వినియోగింపలేదు చూడండి కదా కదా ఏమంట కపటం మాటల వాళ్ళ ఎప్పుడు దాస్పిటలంటే వీళ్ళు అంటే ప్రకటిస్తుందో అదే చెప్పిరంట కదా ఎక్కడ ఏం బోధిస్తుందో ఏది వాళ్ళకి మనసులో దేవుడు ఏది బయలుపరిచిండో అదే ఇప్పుడు వచ్చారు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ శిష్యులు కదా ఎవరికీ భయపడలేరు తెలుసా మనకు అందరూ తెలిసి వాళ్ళు ఎవరికి భయపడలేరని కదా మనం కూడా అట్లే ఎంత శ్రమ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సేవ విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ దేవుని మాత్రం విషయం అసలే వీళ్ళేదు ఎందుకంటే ప్రతి నుంచి ఆయన తప్పిస్తాయి కదా తప్పించ తప్పించనీకి ఆయన కదా శక్తిమంతుడు ఆయన తప్పించనీకి కదా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సేవ పరంగా ఏ రకంగా అయినా సరే కానీ ఆయన పైన అన్ని చూస్తానుంటాండి నీకు ఎప్పుడేం కావాలో నీకు ఎప్పుడేం ఇయ్యాలో తెలుసు కదా అందుకే నువ్వు మాట్లాడుతున్నావు కదా ఏదైనా కపటం పెట్టుకొని మాట్లాడుతున్నావా సేవా విషయంలో ఏదైనా మోసం చేసి మాట్లాడుతున్నావు ఏం లేదు మన దాంట్లో ఎవరైతే ఇట్లా మోసంతో మనుషులను జమగానికే మనుషులు మెచ్చుకోనికే ఎంతమంది నడుచుకుంటురో వాళ్ళ కోసం ప్రయాసం అంటాం కదా ఇప్పుడు అర్థమైన వాళ్ళు అర్థమైనాక వెళ్ళిపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా సపోజ్ ఒక చేయికి కొడుకే సపోజ్ చనిపోతే సూసైడ్ చేసుకుంటే ఎంతో బాధ అనిపిస్తుంది కదా మన సుస్థికర్తకి ఆయన మనం మన మనల్ని తయారు చేసుకున్నాయో తన అస్తం కదా ఆయన వాక్యం విని ఆయన సేవ చేసి మన దూరం అయిపోతే ఎంత ఆయనకి ఆ సుస్థికర్త ఏ పార్ట్స్లో ఏం తక్కువ ఉందో ఎక్కడ నీకు ఏం పెట్టిన దేవుడు నువ్వు ఆయన ఆయన వాక్యం అర్థం చేసుకోకపోతే ఆయన వాక్యం పాటించలేకపోతే మన జీవితాలు అర్థమే లేదు కదా అందుకే మా అతను మీరు కపటమైన మాటలు మాట్లాడకండి మోసకరమైన మాటలు మాట్లాడకండి కుప్పం మాటలు అసలే మాట్లాడదాంట మనం మనం మాట్లాడతలేం మన గ్రూప్లు అసలు అవి ఉన్నాయి ఎక్కడైతే ఉన్నాయో ఈ మాటలు వాళ్ళందరూ మారాల ఎట్లా మారాల ఆత్మీయంగా మనం వాళ్ళకు ప్రార్థన పూర్వకంగా వాళ్ళని మార్చాల అంతే వాదన పెట్టుకుంటే మారలేం వాదిస్తే మారలేం వాది ఇప్పుడు ఈ రోజుల వాదించగల ఎక్కువైపోతున్నాయి ఏ కరెక్ట్ ఎవరిది కరెక్ట్ ఏ బోధ కరెక్ట్ ఎవరిది కరెక్ట్ మన పని అయింది చెప్పుకుంటూ పోవడం మారట ఉంటారు వాక్యం ఉంటుంది ఏమని ఉంటుంది అంటే నువ్వు చెప్పేసి వాళ్ళు ఎప్పటికన్నా స్వీకరిస్తారు వింటే వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుంది కదా వింటే వాళ్ళ జీవితాలు మేలు జరుగుతుంది వినకపోతే మళ్ళీ కీడ్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తున్నారు వాళ్ళ దగ్గర ప్రకటించుకుంటూ వెళ్తూనే ఉండాలి మనం అంతే ప్రకటించుకుంటూ మీరు వెళ్ళండి కదా ఎక్కడ అడ్డంకం వచ్చినా ఎక్కడ ఆపదొచ్చినా ఆపకండి కదా అన్ని మనతో మాట్లాడుతుండ్రు ఎక్కడ మీరు కపడమైన మాటలు మాట్లాడకండి ఎన్నడను వినియోగింపు కపడమైన మాటలు అసలే మనం ఉపయోగించదు మనం మన బోధల ఉపయోగించలేం మనం కదా అందుకే మనం మనతోటి ఎన్ని కష్టాలు మెయిన్ కరోనా నుంచి మన గ్రూపులందరినీ చాలా మందిని కాపాడండి ఎందుకు ఆయన వాక్యం మనం పాటిస్తున్నాం పాటించలేని వాళ్ళకి తలుగుతున్నాయి అవి పాటించిన వాళ్ళకు పాటించిన వాళ్ళకి ఏం కలగలేవు కదా నిజంగా చెప్తున్నాను నేను దేవిని ఆధారం చేసుకుంటే దేవుని మీద ఆధారపడి ఉంటే ఏది మన దగ్గరికి రాదు వచ్చేది దేవుడు చూపిస్తాడు వచ్చే దేవుడు మనం చూపిస్తాడు దాన్ని మనం ప్రాణ ద్వారానే విజయం దాన్ని ఎట్లా పొందుకోలేము వాక్యం ద్వారా పొందుకుంటాం అంతే నువ్వు మనుషుల ద్వారా అసలే విజయం పొందుకోలేం తెలుసా దేవుడే సాక్షి కదా ఈ మాటలకు దేవుడే సాక్షి అంటాం నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు వాక్య ఎట్లా ప్రకటిస్తున్నావు ఎవరు వాక్యం మనుషులు వింటారు మనుషుల పాటు దేవుడు కూడా వింటాడు దేవుడు దేవుడు చూడలేక నువ్వు ఏం చేయలేవు ఆయన ఇంటుండో ఇంట్లో అనే మాటలు తప్పనే అసలు ఆయన ఎప్పటికీ చూస్తూనే ఉంటాడు మనల్ని ఆయనే సాక్షి అంట నువ్వు వాక్యం చెప్తుంటే ఎట్లా మాట్లాడుతున్నావు అని ఆయనే సాక్షి ఉంటాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలకి ఆయనే సాక్షి నా మనుషుల వాక్యం ఉందా నేను ఎట్లా నడుచుకుంటున్నావు దేవునికి నాకే తెలుసు ఇప్పుడు ఆపోజిట్ గా ఉన్న మీకు ఎవరికి తెలియదు ఎందుకంటే మీరు నా దగ్గర లేరు నా దగ్గర దేవుడు ఉన్నాడు మనం క్లియర్ గా క్లియర్ టు కట్ ఎట్లా టు ఫేస్ అంతే దేవునికి మనకి మనకే ఉండాలి వాదన కానీ మనుషులతో ఎవరితో వాదన పెట్టుకోవద్దు అసలు ఎవరి మీద ఆధారపడొద్దు కదా అందుకే ఆయనే సాక్షి అంటే ఎట్లా చెప్తున్న వాక్యం పెంచుకోమంటున్నాయన కదా మరియు మేము యొక్క యొక్కలమై ఉన్నందున అధికారం చేయటకులమై సమర్థులమై ఉన్నాము వలనే కానీ ఇతరులు కానీ మనుషుల వలన కలుపుతను మేము కోరలేదు చూడండి మనుషుల వలన ఘనత వీళ్ళు కోరలేరంట శిష్యులు కదా వాళ్ళ పని అయింది సేవ వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళడమే కదా వాళ్ళకి సమస్య వచ్చిందా వాళ్ళని ఎవరైనా కొట్టనికొచ్చిరా వాళ్ళని ఎవరైనా చంపనికొచ్చిరా అని ఏం లెక్క తెలుసా చూడండి ఇంకంత క్లియర్గా ఉంది చూడండి ఇక్కడ మనుషులను ఆధారం తీసుకోలేరంటారు కదా మనుషుల వలన ఘనత పొందటం కాదంట కోరలేరంటనుషనత అసలు మనుషులు మెచ్చుకోవాలి మమ్మల్ని మనుషులు మాకు కిరీటం ఇవ్వాలా మనుషులు మాకు సీట్ ఇవ్వాలా మనుషులు మాకు ఈజీ చేయాలా అజ్జాలని అసలు ఎప్పుడు ఊరలేరంటారు ఎట్లా చేసుకుంటూ వెళ్ళిపోయారంట చెప్పుకుంటూ వెళ్ళిపోయారంట దేవిని ఆధారం చేసుకొని కదా దేవిని ఆధారపడి దేవిని చూసుకుంటూ వెళ్ళారంట ఇప్పుడు నేను రోడ్డు చూసుకుంటూ చక్కగా ఎట్లా మనకు యాక్సిడెంట్ కాదు అటు ఇటు చూసుకుంటూ యాక్సిడెంట్ అయిపోతుంది సేవ కూడా అంతే కదా నువ్వు సేవ కరెక్ట్ చేసుకుంటూ పోతేనే నీకు అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా చూసుకుంటే వెళ్తావు నువ్వు తప్పుడుదారులు వెళ్ళినా మనకు మాకు సేవ అది మనం ఇంకో ఎంకొచ్చినా కూడా తప్పుడుదారుని వచ్చేసరిగా కదా సే విషయం ఎంత జాగ్రత్తగా ఉండమంటుండేశ్వర కదా మనం గుర్తు చేస్తా ఉండి మన గొప్ప దేవుడు మనకి సృష్టికర్త కదా మనుషుల వలన ఘనత కొందనికే కాదనే కాదండి కదా ఘనత అసలే కోరు ఎవరైతే ఘనత కోరుకుంటుర మనుషుల వలన అందరూ మార్పు పొందాలి అని మన బాధ్యత కదా అయితే అయితే స్థానం తల్లి మన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధన శిష్యుల శిశువులపై ఉంటిమి అవును సహోదరులారా మా ప్రయాసము మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని చూడండి మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండవకూడదని రాత్రి కష్టము చేసి రాత్రి బగలు కష్టం చేయించి జీవనం చేయొచ్చు మీకు దేవుని స్వార్థ ప్రకటించిది మీకు దేవుని స్వార్థను ప్రకటించి చూడండి శిష్యులు ఎట్లా చేశారు చూడండి సేవ కదా మనం కూడా అట్లా చేస్తున్నాం కదా ఇప్పుడు మనం పని చేసుకుంటున్నాం కదా మొన్న మన మొన్న అన్న కూడా మనం చెప్పిండు మన డబ్బులతో మనం సేవ చేస్తున్నాం ఎవరికి ఎవరు మన పని మన ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే కొంతమంది మీకు చర్చికి ఫండ్స్ వస్తాయంటే నేనన్నా మాకు ఎక్కడి నుంచి ఫండ్స్ రావు మా సొంత డబ్బులతో పోతాం కిరాలు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని కదా ఇప్పుడు మా పోయిటోలు కూడా అందరు అట్లా దూరం దూరం పోతారు వాళ్ళు కూడా అట్లే పోతారని చెప్పినారు తెలుసా నేను కొంతమంది ఏమనుకుంటారు తెల్లన్నోళ్ళు ఏమనుకుంటారంటే ఇలా కూడా ఫండ్స్ వస్తాయేమో అనుకొని ఫండ్స్ మనకి ఇక్కడి నుంచి రావు ఇదే సేవ మనం చేస్తున్నాం ఇప్పుడు కదా ఆయన గౌడ్స్ నన్ను అడిగిన ఆయన గౌడ్స్ తెలుసా గౌడ్స్ వాళ్ళకి చాలా పట్టింపులు ఉంటాయి తెలుసా కదా ఆయన అడిగినాడు అన్నా మీరు మీకు ఫండ్స్ వస్తాయి కదా అన్న మీకు చచ్చిపోతారో మీకు ఫండ్స్ వస్తాయి కదంటే నేనన్నా ఫండ్స్ రావన్నా మాకు మాకు ఎవరు ఏంటంటే ఏ ఉగానో మీకు బయట తీసుకెళ్ళిన ఫండ్స్ వస్తాయంటే నేనన్నా ఫండ్స్ రావన్న మాకు మేమే సొంతంగా ఖర్చు పెట్టుకుంటాం మేమే ఖర్చు పెట్టుకున్న సేవ చేస్తాం మేమే ఇంకేమన్నా ఉంటే మేమే అది చేసుకుంటాం కానీ ఎవరి మీద ఆధారపడమేమని చెప్పినాం తెలుసా మా గ్రూప్లో చేసిన వాళ్ళందరూ అంతే కొంత పైసలతోటి సేవా చేసుకుంటా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతారు ఎవరు మీ మన గ్రూప్లందరూ కదా ఇట్లా ఎవరైతే లేరో మంది మీద కదా మనుషుల మీద సేవ చేసుకుంటా ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ మారిపోవాలి దేవుని మీద ఉండాలి తెలుసా దేవుని మీద దేవునికి సంతోషం అరే బిడ్డ నన్ను నన్ను ఆధారం నడుస్తుంది నన్ను జ్ఞాపకం చేసుకొని నడుస్తుంది కదా నన్ను గుర్తు చేసుకొని నడుస్తుంది దేవునికి గుర్తుకొస్తే ఆయన ఎంగేస్డు తొందరలో స్వీకరిస్తాడు ఆయన తొందరగా మొర ఆలకిస్తాడు ఆయన కదా మనుషులను మనుషులను సంతోష పెట్టాడు ఇంకా వాకింగ్ చెప్పుకుంటూ పోతే చూసుకొని సేవ చేసుకుంటూ పోతే ఆ ఎంతవరకు ఫలిస్తుంది ఫలించలేదు అసేవ అసలు కదా చాలా మందికి ఉంటుంది డౌట్స్ మనకు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తామని దగ్గర దగ్గర మనం ఇరవై సంవత్సరాలు అవుతుంది ఎక్కడి నుంచి ఫండ్స్ ఇది ఫండ్స్ వందుకోలేదు మన గ్రూపుల్లో ఎవరు ఫండ్స్ తీయలేరు అసలు ఫండ్స్ ఎక్కడి చెప్పండి ఎక్కడి నుంచి రావు మనకి మనమే డబ్బులు ఖర్చు పెట్టుకొని సేవ వేసుకుంటూ పోతాం మనమేం పోతాం ఇంకా పోటీలు చాలా మంది ఉన్నారు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ అక్కడికక్కడ వెళ్ళిపోతా ఉంటారు కదా సేవ సొంత సొంత పైసలు ఖర్చు పెట్టుకొని సేవ చేస్తున్నాం ఇదే సేవ మనం చేస్తున్నాం కదా మనతో మాట్లాడుతుంది గణేష్ బాబు కదా శిష్యులు మాట్లాడు శిష్యులతోటి ఏమేమి పని చేయించుకుండో వాళ్ళు ఎట్ల చేసిరో దేవుడు మనకు గుర్తు మళ్ళీ వాళ్ళు ఏం చేసిన అంట పని చేసి సేవ చేసుకుంటూ ఇప్పుడు ఉన్నారా ఇట్లా రాత్రి పని చేసుకొని సేవ చేసిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు చాలా ఇప్పుడు ఉన్న ఇప్పుడు దునియాలో ఉన్న క్రిస్టియన్ అంత క్రీస్తవులంతా ఎట్లా ఉన్నారా రాత్రి మొదలు పనిచేస్తున్నా ఉన్నారా లేదు మనుషులు మీ ఆధారపడి ఉన్నారు చాలా మంది వస్తే మీకు విడుదలవుతుంది వస్తే మీకు విడుదలవుతుంది ఇంతే చెప్తుంది తప్ప మరి మేము ఉచితంగా పొందుకున్నాము మేము కూడా మీకు ఉచితంగా ఇస్తామని ఎవరు చెప్తలేరు ఎక్కడ చెప్తలేరు కదా దేవుడిని దేవుడిని ఘనతను అస్తలేరు కోరుతలేరు మనుషుల ఘనత కోరుతులేదు అరే దేవుని వలన ఘనత కోరితే డబల్ డబల్ మనకి ఉన్నదాన్ని డబల్ చేస్తా కదా దేవుని వలన ఘనత పొందుకుంటే దేవుని సంతోషపడితే నీకు డబల్ కదా మనుషులను సంతోషపడితే ఏం కదా శిష్యులు ఎట్లా చేశారు చూడండి కదా వాళ్ళు మనుషులను సంతోష పెట్టడం కాక దేవుని సంతోష పెట్టుకుంటూ వెళ్ళిరంట శిష్యులు ఎంత అది కష్టపడారో తెలుసు కదా మీకు శిష్యులందరూ కదా రకరకాలుగా హింసలతో చచ్చిపోయారు తెలుసా వాళ్ళు లాస్ట్ వరకు హ్యాపీగా వండుకొని ఇట్లా నిద్ర అందరూ కష్టాల నుంచి చచ్చిపోయారు శిష్యులందరూ వాళ్ళకి ఎవరికైనా వచ్చినా అట్లా కష్టాలు ఇప్పుడు ఉన్నళ్ళకి ఇప్పుడు దేవుని నమ్ముకులు ఎవరికైనా వచ్చినా కష్టాలు కదా వస్తే ఎప్పుడో వదిలేస్తుండదు అందుకే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వదిలిపెట్టడానికి అసలే వెళ్ళేది ఆయన వదిలిపెట్టి ఏడికి వెళ్తాం చెప్పండి ఎక్కడ వెళ్తాం ఎక్కడి ఎక్కడ వెళ్ళడానికి అవకాశం ఉందా ఇంకా లేనే లేదు మీద ఆయన కింద మనం ఏడికి వెళ్ళినా కనిపిస్తాం ఎక్కడ వెళ్ళినా కనిపిస్తాం వెళ్ళినా ఎక్కడ విడుదల కానే కదా అసలు అందుకే మన గ్రూప్లందరూ అట్లనే ఉన్నారు కదా ఎవరైతే ఇట్లా లేరో మన గ్రూప్లో కానీ ఇట్లా లేరో బయట కానీ ఎవరైతే లేరో మనుషుల మీద ఆధారపడి ఎవరైతే హేవ మనుషులు మెచ్చుకొని వాక్యం ఎవరైతే చెప్తున్నారో మనుషులు పా మెచ్చుకొని పాటలు ఎవరైతే వాడుతారో వాళ్ళందరూ మారాలా ఎందుకంటే దేవుని ఆధారపడి దీని మీద ఆధారపడి ఉంటే ఆయన సంతోషపడతాడు మన క్యారెక్టర్ మన బుద్ధి మన ప్రవర్తన మొత్తం ఆయనకి అప్పగించేసుకోవాలి నీకు ఏం కావాలో నీకు ఎప్పుడు ఏం చేయాలా ఆయనకు తెలుసు అన్నిటికి ముద్ర చేసి పెట్టిండంట తెలుసా నీకెప్పుడు నీకు రావాలో అప్పుడు వచ్చేస్తాను అంటే పొందుకోవాల్సిన బాధ్యత మనది అడగాల్సిన బాధ్యత మనది మనం అడగలేకపోతే మనం పొందుకోలేకపోతే ఎట్లా ఇస్తాడు ఆయన ఇయలేడు ఇయలేడు పొందుకోలేము అసలు మీకంటు ఇక్కడ రాత్రి పనిచేసి సేవ చేశారంట కదా ఎవరి మీద ఆధారపడలేరంట మనుషుల మీద అసలే ఆధారపడలేదంటే వీళ్ళు అందుకే మేము విశ్వాసులు అయినా మీ ఎదుట ఎంత భక్తిగాను అనిగాను ప్రవర్తించుకు దానికి మీరు సాక్షులు దేవుడు సాక్షి చూడండి మేము మీ విశ్వాసం ఎదుట ఎంత భక్తిగాను కదా మన విశ్వాసం ఎదుట మనకు ఇప్పుడు చూడండి శిష్యులను మనం చూడలేం వాళ్ళు చూడండి ముందే వాళ్ళు రాసి తెలుసా చూడకుండా మనం నమ్మేస్తాం చూడకుండా విశ్వాసం పెట్టేస్తాం మనం కదా ఎట్లా మనకు వేసుకో తెలుసు వాక్యం ద్వారానే తెలుసు మనకు కదా ఆత్మ పొందుకుంటే దర్శనాల ద్వారా తెలుస్తుంది దర్శనాల ద్వారా కనిపిస్తున్నాడు దేవుడు కదా విశ్వాసం పెట్టినాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు విశ్వాసం ఉంటేనే నీకు స్వస్థత కలుగుతుంది నమ్మకం ఉంటే నీకు స్వస్థత కలుగుతుంది విశ్వాసం ఉండాలా నమ్మకం ఉండాల విశ్వాసం ఉంటే అరే జరుగుతుంది నమ్మకం అంటే ఖచ్చితంగా జరిగింది కదా నమ్మేసుకోవాలి అంతే మనం కదా కదా భక్తిగా ఉండాలంట మన ఎదుట భక్తిగా వాళ్ళు భయభక్తి తోటి మన దగ్గర మనకి స్వార్థ అందనికే ట్రై చేసి సువార్థ మనం అందడానికి భయభక్తితో ఏసిరాలు కదా భయంతో ఎవరేమంటారో ఎక్కడ ఏమవుతుందో అని సువార్థ అందుతుందో అందదో ఇక్కడ వారికి రాదో సృష్టి మొత్తం వెళ్తుందో వెళ్ళదో సువార్థను భయంతో సర్వే చేసిరు ఎంత భక్తితోటి ఎంత శ్రద్ధతో చేసిరో వాళ్ళకి తెలుసు రాయబడ్డది అన్ని రాయబడ్డాయి వాళ్ళు ఎట్లా కష్టపడ్డరు ఎట్లెట్లా చేసిరు అందుకే మనం మనం గుర్తు చేస్తా ఉన్నాడు కదా నీతిగా నడుచుకోడంట నింద లేకుండా నీతిగా నడుచుకుంటారు వాళ్ళ ప్రవర్తన మొత్తం నీతిగా ఉందంట నిజాయితీగా ఉందంట కదా ఎవరైతే నిజాయితీ లేరో ఎవరైతే అబద్ధంగా నడుచుకుంటారో ఎవరైతే మోసకరంగా నడుచుకుంటారో కదా వాళ్ళకి వాళ్ళకి దేవుడు గుర్తు చేస్తా కదా మనం మొత్తము అందరం దేవుని మీద ఆధారపడాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మీద ఆధారపడాలి ఈ గ్రూప్లో ఉన్నా బయట వెళ్ళినా ఎక్కడ దేవుని మీద ఆధారపడితేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు నేను ముందుకు వెళ్ళగలుగుతాం కదా రాజ్యం తన రాజమునకు మహిమకును మహిమకును పిలుచున్నా పిలుచున్నా దేవునికి తగినట్టుగా మీరు నడుచుక చూడండి చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతుండో తన రాజమునకు మహిమను మిమ్మల్ని పిలుచుచున్నా దేవునికి తగినట్లుగాను మీరు నడుచుకునే వాళ్ళ నడుచుకునే వాళ్ళేను తన రాజ్యమునకు నీతిగా తగినట్లు దేవునికి తగినట్లు మనం నడుచుకోవాలంట కదా నడుచుకోవాలి ఎప్పటికీ నీతిగానే నడుచుకోవాలి మనం ఇప్పుడు నీతికి ఉన్నామేమో ఇప్పుడు నిజాతిగా వాక్యం ప్రకటిస్తున్నాం ఏమో ఎప్పటికి ఇట్ల ప్రకటించమంటున్నాయన ఎప్పటికీ ఇట్లే పాటించమంటున్నాయన ఎప్పటికిట్లే మీరు చేసుకుంటూ వెళ్ళండి శిష్యులు అట్లా చేసుకుంటూ వచ్చినందుకే ఇక్కడ దాకా వచ్చింది వాక్యం లేకపోతే మధ్యలో ఏదైనా కష్టం వచ్చినట్టు వదిలేస్తుంటే ఇక్కడ దాకా రాలేకపోతుండే కదా ఇక్కడ దాకా మనకు అందలేకపోతుండే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళ తిండికి కాదు బట్టకు కాదు ఇల్లుకి కాదు ఏదాన్ని మీద ఆధారపడకుండా చేసుకుంటా చేసుకుంటా చేశారు ఏ శిష్యుడు ఏ శిష్యుడు ఎక్కడ ఇల్లు కట్టుకోలేడు ఏ శిష్యులు సారం వేసుకోలేరు ఏ ఎంత దొరికితే అంత చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఏ స్పెట్లాస్ ఏ చేసినావు చెప్పుకుంటే చెప్పుకుంటూ వెళ్ళి వెళ్ళిపోయాడు శిష్యులు కట్టలే వెళ్ళిపోయారు ఎవరి మీద ఒక మాటకు గ్యారంటీగా పాలను నేను మనమైతే మన జీవితంలో దేవుని మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటాను నేను ఎప్పటికీ ఎప్పటికీ మనం దేవుని ఆధారపడితేనే మంచిది మనుషులు ఎంతసేపు చెప్పండి సపోజ్ మీటింగ్ జరుగుతుంది అనుకో మనం ఇప్పుడు ఎంతసేపు జరుగుతుంది మీటింగ్ ఒక గంట రెండు గంటలు లేదా మూడు గంటలు నడుస్తుంది చలో ఐదు గంటలు నడుస్తుంది రోజంతా నడుస్తుందా మీటింగ్ మన ఇంట్లో రోజంతా దేవుడు మన దగ్గరనే ఉంటాడు నువ్వు ప్రాణ చేసుకుంటా ఉంటే వాక్యం నీ మనసులో ఉంటే ప్రేమ నీ దేవుని ప్రేమ నీ దగ్గర ఉంటే దేవుడిని ఎంబడే ఉంటాడు ఎప్పటికీ అది కావాలి మనకి అది ముఖ్యమైన కదా అది దేవుడు మన దగ్గర ఉంటేనే కదా మనం వాళ్ళకి ఎవరైతే కష్టాలలో ఉన్నారో ఎవరైతే మోసకంగా నడుస్తురో ఎవరైతే అబద్ధ నడుస్తురో ఎవరైతే కపటమైన మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకి మనం ప్రకటించాల్సింది కదా నడుచుకున్న వాళ్ళ మీలో మేము మీలో ప్రతి వారిని హెచ్చరించు ధైర్పరచు చూడండి ప్రతి వారి మనము ధైర్యపరచాలంట మన గ్రూప్ లో ఉన్న మనుషులను కానీ బయట ఉన్న వాళ్ళని కానీ ప్రతి వానికి ధైర్యపరుస్తున్నా దేవుడు నీకు తోడుగుంటాడు నువ్వు వాక్యం చదువుకో నీకే అర్థమవుతుంది ఇప్పుడు వాదన ఎందుకు చెప్పండి ఎక్కడుంది ఈ వాక్యం వాదన ఎందుకు అనే ఆ వాక్యం మనమే వెతుక్కుందాం మనమే చదువుకుందాం పోదాం చదువుకుంటా పోతే దేవుడు అడిగినా ఇస్తా ఉంటాడు కదా నువ్వు నీకు వాక్యం ఎట్లా చదవాలనిపిస్తుందో దేవునికి వాగ్నకి అర్థమవుతుంది నీకు ఆయనే బయలుపేరుస్తాను ఉంటాడు కదా ఎక్కడుంది వాక్యం ఎక్కడుంది వాక్యం అవతలను ప్రశ్నించే వదలు అవతలను అడిగేది మనం చదువుకుంటే పోదాం మనం కూడా మనం చదువు కదా చదువుకుంటే వెళ్దాం ఎవరైతే వాళ్ళకు చెప్పాలి ఇట్లా కదా చదువుకున్న వాళ్ళు అందరూ ఇవే తప్పుడు బోదలు తప్పుడు మాటలు తప్పుడు మాటలు ఉన్నందుడు చెప్పేసే బాబు వాక్యం దా దేవుడే రాయబడితే ఉన్నందుడు చెప్పలేక ఉన్నటు ప్రకటించలేక మనుషులు పోగు చేయాల మనుషులు మనుషులు నన్ను ఘనతను మనుషులు ఘనత నాకు ఇవ్వాలా ఎవరి ఘనత పొందుకోవాలి కదా సుష్కర్త ఆయన ఆయన కాదని ఏం చేశాను చెప్పండి అడుగు బయట పెడతాం ఆయన కాదని మనం అడుగు కాదు కదా కన్ను రిప కూడా ముగియలేం ఆయన కాదని కదా ఎంత శ్రద్ధగా మనల్ని తయారు చేసిండు ఎంత జాగ్రత్తను మనం తయారు చేసిండు ఎంత శ్రద్ధతోటి సేవ చేసే శిష్యులు కదా మనకు ప్రకటించబడుతున్నాయి మనకు మన దగ్గరకు వాక్యాలు వస్తా ఎన్ని రోజుల నుంచి అన్న చెప్తున్నాడు అందరూ చెప్తున్నారు ఎన్నో వాక్యాలను మనకు అన్ని వస్తున్నాయి కానీ ఎన్ని స్పీకరిస్తున్నాం అవి మన జీతంలో ఎన్ని నెరవేరినాయి అవతల జీతాలు నెరవేరని కదా అది కూడా చూసుకోవాలి మనం మనం చెప్పేది వాక్యం ఎవరైనా మారుతురా మనం ఎట్లా మనుషులను చూసి కాకుండా మనుషులైనా మనం మనుషులైనా పెట్లు నడుచుకుంటున్నాం మన ప్రవర్తన మనమే చూసుకోవాలి ఎందుకంటే పైన దేవుడు చూస్తాను మనల్ని ఎవ్వరు చూడలేరు తెలుసా నేను అందుకంట నేను ఏమంటా అసలు నాకు ఎందుకో సాటుకు మాట్లాడితే దేవుడు ఎక్కడ దేవుడు చూస్తున్నాడు సాటుకు మాట్లాడితే ఏమన్నా ఏ సడేమో భయం ఎందుకు సాటుకు మాట్లాడాలా ఎందుకు అబద్ధం మాట్లాడాలి నీ ఉన్నది నుండి మాట్లాడేసి అయిపోతుంది అదే పాటించాలి మనం ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి అబద్ధం అసలే మాట్లాడదు అబద్ధం మాట్లాడితే అక్కడ దేవి నామానికి మహిమ ఉండనే ఉండదు అసలు అబద్ధం వచ్చేస్తుంది ఆయన నామానికి అవమానం వచ్చేస్తుంది ఇక్కడ ఉన్నది ప్రకటించమంటు ఉన్నదిన్నట్టు ప్రకటించండి మారిన వాళ్ళు అంతే కదా ధైర్యం ఇచ్చుకుంటావు అలా సాక్ష్యం ఇచ్చుకుంటా మీరు ధైర్యంగా ఉండండి పది నుంచి దేవుడు మీద తప్పిస్తాడు పది నుంచి దేవుడు విడిపిస్తాడు అలా మీతో మాట్లాడతాడు అలా మీరు దర్శనిస్తాడు మీరు అందు మీరు అనే దగ్గర మీరు అడగండి కదా మనం అడిగితేనే మనకు ఇస్తాడు దేవుడు అడిగితేనే మనకు చూపిస్తాడు దేవుడు అడగకపోతే మనకు చూపించలేడు మనకి ఇయ్యలేడు మనం పొందుకోవాలనుకుంటే అడగాలనుకుంటే మనకు ఆశ ఉంటే ఖచ్చితంగా మనం పొందుకోగలుగుతాం ఎట్లా ఈశ్వర్ విలిసేవా అట్లా మనం చేయగలుగుతాం కదా తండ్రి తన బిడ్డ నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని మేము నడుచుకుంటే మీకు తెలియను చూడండి తండ్రి తన బిడ్డ ఎడల నడుచుకునే రీతి మీలో ప్రతిని ఏడలా మేము నడుచుకుంటే మని మీకు తెలిను. చూడండి వాళ్ళు ఎట్లా చూడండి ఎంత ప్రేమో తెలుసా మనల్ని బిడ్డేలాగా స్వీకరించి మనకి వాక్యం అందాల బిడ్డేలాగా స్వీకరించి కదా అంత ప్రేమ ఉంది కాబట్టి ఇంకా మనకి ఇక్కడ దాకా వచ్చింది వాక్యం అంత ప్రేమ ఉంది కాబట్టి మనకి స్వార్థ అందబడ్డది లేకపోతే అంత ప్రేమ లేకపోతే అందపడలేదు అసలు ఒక తండ్రి బిడ్డ ఎట్లా ప్రేమిస్తాడో అట్లా మనం ప్రేమించింది కాబట్టి వాక్యం ఇక్కడ దాకా వచ్చింది లేకపోతే అంద వాక్యం వాక్యం అందలేకపోతుంది వాళ్ళ భయపడి వాళ్ళ కష్టాలకు భయపడి వాళ్ళ నిందలకు భయపడి ఉంటే ఇక్కడ దాకా రాకపోతునం నేను నిన్న నుంచి మన రోజుల నుంచి ఒక గ్రూప్లో ఒకటి మెసేజ్ వస్తూ ఉంది నాకేమో వస్తుందంటే ఏది కరెక్ట్ ఎవరు కరెక్ట్ అని అంటే ఎందుకు ప్రశ్నలకి మనం మీరు చదువుకుంటూ కదా మనం చదువుకుంటూ పోతే మనకి అర్థమైపోతుంది కదా మనం మనం చదువుకుంటూ పోదాం అవతలను ప్రశ్నించే వాళ్ళు నేను నాకు మస్తు బాధ అనిపించింది తెలుసా ఎక్కడుంది వాక్యం ఏది కరెక్టు అని ఇదే వాదన ఇదే వాదన ఒకరి మీద ఒకరు వర్డీ ఏడుస్తున్నారు కానీ మరి ఎందుకు అక్కడ ఇక్కడ పోతురు కదా ఉన్నది ఏదో చూసుకుంటా అది గ్రహించుకుంటూ పోతే దేవుడు బయలుపడతారు కదా మస్తు బాధ బాధ నమ్మకున్నలు కూడా అదే మాట నమ్ముకు ఉన్నలు కూడా అదే మాట మాట్లాడతారు ఇక మా వైఫే అన్నది ఎందుకు చూస్తున్నావు ఊరికి అట్లా ఇట్లా అంటారు చెప్పేసి నాకు మస్తు అరే వీళ్ళు చదువుకుంటులేదు వీళ్ళు వాకిన చదవరా వీళ్ళకి అర్థం కాదా చదువుకోలేదు అసలు అనిపిస్తుంది మంచి మంచి చదువుకున్న లేదు ఎక్కడుంది ఏది కరెక్ట్ ఎక్కడుంది ఏది కరెక్ట్ అని వాదన వాదన వాదన వాదన వాదిస్తే ఏమొస్తుంది చెప్పండి కదా వాదించకమంటుండే ఆయన దేవుడు సమాధానపడమంటుండే ఆయన ప్రేమ చూపిమంటు జాలి చూపిమంటుంది ఎక్కడ చూపిస్తున్నారు ప్రేమ దునియాలు ఎక్కడ చూస్తుంది ప్రేమ ఎక్కడ చూడండి మన గ్రూప్లా ఎక్కడెక్కడో ఉన్నారు హాస్పిటల్లో కోసం ప్రార్థిస్తాం దేశం కోసం ప్రార్థిస్తాం సంఘాల కోసం ప్రార్థిస్తాం మనకి ఎవరన్నా తెలుసా బాధ్యత అది మన బాధ్యత మనకి ఇచ్చిన బాధ్యత అది కదా ఇట్లా ఎవరైతే పాటిస్తలేరో ఇట్లా ఎవరైతే నడుచుకుంటలేరో వాళ్ళందరూ నడుచుకోవాలి ఇట్లా దేవుడికి నీతి గాను నిజాయితీ గాను ప్రేమ గాను నడుచుకోవాలా అందుకు దేవుడే సాక్షిగా ఉండాలా తెలుసా ఈ బిడ్డ నడుచుకుంటుందని దేవుడే సాక్షి చేయాలి మనకు మనుషులు సాక్షి చేయదు మనకి ఆ హేతు చేతను మీరు దేవుని గుర్చి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యముని ఒకటి రాష్ట్ర పత్రిక ఒకటి ఉద్యా తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు చూడండి కదా మనం ఎట్లా విశ్వాస విశ్వాసంతో పనిచేయాలంట చూడండి ఇక్కడ రాసుకుంది క్లియర్ గా విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును ప్రేమతో ప్రయాస పడుతున్నాం మనం మనం ప్రేమతో ప్రయాసే ప్రయాస పడుతున్నాం కదా ఎవరైతే కష్టంతో సేవ చేస్తలేరు ప్రేమతో సేవ కాబట్టి దేవుడు అన్ని కష్టంతో చేస్తే బరువు బరువు ఎంతసేపు చెప్పండి అదే బరువు ఇష్టంతో మొయ్ నీకు బరువే అనిపేది కదా నీకు తేలికే అనిపిస్తుంది సపోజ్ ఇప్పుడు నేను చేసే పని నేను చేసే పని నేనే ఇప్పుడు నాకు నేను చేసే పనిని ఇష్టపడితే నాకు మంచిగా అనిపిస్తుంది ఇష్టపడలేకపోతే నాకు అరే పని ఎప్పుడు ఇష్టపెట్టుకోవాలి నేను ఎప్పుడు ఎంటుకోవాలనిపిస్తుంది ప్రేమతోటి చేస్తే టైం తినదు కష్టం తినలేదు దాంట్లో సేవ కూడా అంత తెలుసా నువ్వు సేవ ప్రేమతోటి ప్రయాసం ప్రయాసం ప్రేమతోటి ఉండాలంట చూడండి కదా మాట్లాడుతుంటే కూడా ప్రేమతో కూడిన ప్రయాసమును మన ప్రభు అయిన నిరీక్షణతో కూడిన మీ ఓర్పును నిరీక్షణతో మన ఓర్పు నిరీక్షణ అంటే మొత్తము ఏమంటారు దాని ధ్యానం నిరీక్షణ గట్టిగా నిరీక్షణ పెట్టుకోవాలా గట్టిగా దాన్ని ధ్యానం పెట్టుకోవాలి ఓర్పు ఓర్పు ఓర్చుకోవాలి సమాధానంతో ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని విడిచిపెట్టడానికి అసలే వీలేదు అంటున్నాడు కదా ఆ ఎట్లా చేసిరో మనం అట్లా ఇవ్వాల అదే మాట్లాడుతున్నారు ఇక్కడ కదా శిష్యులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నా ఇప్పుడు ఇక్కడ ఎట్లా చేసిరోలిసేవా కదా మేము మీ అందరూ ఎట్లా నడుచుకున్నామో మీరు దేవుని ఇవ్వడాలా మేము ఎట్లా దేవుని మీ ప్రేమ చూపించినామో దేవుని మేము ఎట్లా జాలి పడ్డము అంటే మేము దేవుని అందరూ ప్రేమ ఎట్లా ఉన్నామే ప్రేమ ఉన్నాము అట్లనే మనం కూడా ఉండాలా ప్రేమ లేకపోతే మనం ఏది సాధించలేం మనం దేవుని ప్రేమ అది ముఖ్యంగా మనుషుల ప్రేమ కానే కాదు నువ్వు దేవుని ఆధారం చేసుకొని నడిస్తే నీకు సమస్తము నీ ముగోడికి వచ్చేస్తుంది సమస్తం నీ ముగోటి చిలవడుతుంది నువ్వు దేవుని ఆధారం చేసుకోలేకపోతే పది ఫెయిల్ అయ్యి ఫెయిల్ అవుతుంటది ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్ అవుతుంటుంది ఎప్పుడు అందుకే స్వస్థతలు మన జీతాల కార్యాలు జరిగాయి దేవుని మీద ఆధారపడింటే తక్కువ కార్యాలు జరిగిపోతాయి కదా ఏం చేయాలంట మనము ఆయనను ఆధారం చేసుకొని వెళ్ళాలంటా మనం ఓర్పుతోటి వెళ్ళాలంట మేము మన తండ్రి అయిన చూడండి మానక మాననే మాన దశలు ప్రార్థన ప్రార్థన విషయంలో ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉండాలి మనం అందరినీ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం అందరి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనది శిష్యులకి ఏం చెప్పండి ఇంత దగ్గరానికి దేవుని ప్రేమాలు చూసిరు కాబట్టి ఆ అనుభూతి వాళ్ళు పుందుకురు కాబట్టి కాబట్టిన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళ స్వార్థ ప్రకటించిన దాకా అసలు మానుకోలేరు వాళ్ళు కదా మానుకోలేరు వెనుకడికి అసలే వేయలేరంట ఇట్లా దేవుడు మరి దేవుడు మనతో గుర్తు చేస్తా ఉన్నాడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు మనకు కూడా అట్లే తోడుగా ఉంటాడు ఇది మనం పాటిస్తే ఇది మనం కరెక్ట్ ఉంది పట్టుకొని నడిస్తే నీకు ఏ టైంలో ఏం కావాలో ఎప్పుడు ఏం దేవుడికి తెలుసు కదా మీ అందరి నిమిత్తముడు ఎల్లప్పుడు కృతజ్ఞత చూడండి కదా అందరి నిమిత్తం దేవునికి కృతజ్ఞ చెల్లించారంట ఇప్పుడు ఉన్న రాళ్ళు ఇప్పుడు మనం చెల్లించాల దేవునికి మనం చెల్లించాలి కృతజ్ఞ స్థుతులు కోసం ఇప్పుడు ఉన్న కోసం మనం చెల్లించాల వాళ్ళ కోసం మనం ప్రారంభం వాళ్ళ కోసం మనం బాధ్యత మనకు అవసరం ఇప్పుడు మనకి ఏదైనా ఏదైనా ఉపయోగ చేసుకుంటాం అంత బాధ్యతతోటి నేను చిన్నప్పుడు నేను చర్చికి వెళ్తు అక్కడ చాక్లెట్ ఇస్తే నేను ఆ చాక్లెట్ ప్రార్థన చేస్తుంది తెలుసా దేవా చాక్లెట్ తింటున్నాకి నాకు చాక్లెట్ ముట్టు స్వస్తపరచాలి వాళ్ళు చూసి అనుకుంటుండే ఇది చిన్న ఇంత చిన్న ప్రార్థన చేసిండు అని చెప్పేసి కదా బాధ్యత భయం ఉంటే ఆటోమేటిక్ గా ప్రార్థనలు వస్తూనే ఆటోమేటిక్ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు ఆటోమేటిక్ దేవుడు మనకు ఏమంటాడు గుర్తి చేస్తూనే ఉంటాడు ఇక్కడ ఇగో ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ ఇది వస్తుంది తప్పించుకో ఇక్కడ నుంచి ఇక్కడ నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ప్రతి ఇది మనకు బయలుపరుస్తూనే ఉంటాడు తెలుసా అలాగే బయలుపరిచినండు వాళ్ళకి కష్టాలు వచ్చిన వాళ్ళు ఎంకడికి వేయలేరు వాళ్ళని దాచిపెట్టే టైంలో దాచిపెట్టినాడు ఎట్లా ఏది అనుభవించాలా టెస్ట్ అనుభవిస్తారా లేదా సేవ విడిచిపెడతారా ఏం చేస్తారా వీళ్ళు కదా వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా పని చేసుకుంటే సేవ చేశారు కానీ ప్రాణం పోయినా సరే సేవ ఇవ్వలేరు వాళ్ళు కదా ఏలయనగా దేవుని వలన దేవుని వలన సహోదరులారా దేవుని వలన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి మీరు ఏర్పడ ఏర్పర ఏర్పరచ ఏర్పరచబడిన సంగతి సంగతి అనగా మా సువార్త మాతో పాటు మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణేతతో నిశ్చయతతోను కదా ఎట్లా వచ్చింది మన దగ్గరికి సువార్త పరిశుద్ధాత్మతోటి సంపూర్ణ నిశ్చయంతో నిశ్చయతతో వచ్చిందంట మీ యొద్కు వచ్చి సంగతి మాకు తెలియను కదా ఇక్కడ దాకా వస్తుందని వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎవరెవరు స్వీకరిస్తారో వాళ్ళు తెలుసు కదా వాళ్ళు నమ్మిక పెట్టి ప్రకటించిన వాక్యాలు నమ్మిక పెట్టి వెళ్ళారు ముగ్గటికి కదా వాక్యం మనకి ఇక్కడ దాకా వచ్చింది వాళ్ళు విశ్వాసం పెట్టలేకపోతే ప్రయాసపడలేకపోతే మన దిగదాకా స్వార్థ వచ్చేది కాదు మనకు అందేడిదే కాదు కదా ఎన్ని సమయం వచ్చినా ఏ స్వప్ వెంకటి ప్రాణం పెట్టాల్సి వచ్చినా సరే ప్రాణం పెట్టిండు ఆయన కదా ఏదానికి ఇంకటికి వెళ్ళాడు ఆయన స్వార్థ విషయంలో ఎక్కడ కానీ కదా చూడకుండా ఎన్నిసార్లు చూధించిన కానీ ఆయనకు సూటిగా సమాధానం చెప్పిండు అడ్డం అంటే మాట్లాడుకుండా వాక్యం ద్వారా సమాధానం చెప్పింది ఆయనకి ఎట్లా సమాధానం చెప్పింది తెలుసు కదా మనందరికీ కదా మనం కూడా అట్లని వాక్యం ద్వారా సమాధానం చెప్పాలి మనకి వాదనిస్తే ఏమి రాదు వాదన వాదన పెట్టుకుంటే ఏమి రాదు అసలు వాక్యం చూడాలి మనం చదువుకోవాలి మనం కూడా చూసుకోవాలి అందరి కోసం రాయబడ్డ వాక్యం ఒకరి కోసం కాదు ఒకరి కోసమే కాదు కాదు అందరి కోసం రాయబడ్డది ఎవరు చదివితే వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరు చదవలేకపోతే వాళ్ళకి అర్థం కాదు పేజీ ఈ పేజీ తిప్పుతనేది తెలుస్తుంది నెక్స్ట్ పేజీలు ఏముందో ఈ పేజీ తిప్పనే లేవు చూసుకునే వాక్యం ఎట్లా అర్థమవుతుంది మనకి ఎట్లా ప్రయాసపడ్డారు వీళ్ళు ఎట్లా కష్టపడ్డరు వీళ్ళు ఏసుకో ఎట్లా కష్టపడ్డాడు మన కోసం తన ప్రాణం ఎట్లా పెట్టిండు శిష్యులు ఎట్లా కష్టపడ్డారు తన ప్రాణం పోయిన సరే శిష్యులు సేవ మానుకురా అనే అర్థమైపోతుంది చదువులేకపోతే మనకు అర్థం కాదు పరిశుద్ధాత్మ వలన ఆనందంతో గొప్ప ఉపద్రవ్ మీరు వాక్యం అంగీకరించి చూడండి ఇష్టం విప్రదవం వచ్చినా వాక్యం అంగీకరించాల మనం అంగీకరించినాం కదా ఎన్ని కష్టాలు వచ్చినా అంగీకరించడం చూడండి ఇక్కడ మేము ఇంచుమించు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అవుతున్నొచ్చు ఒక జాగ్రత్త నుంచి మేము వెళ్ళిపోయి కదా మనం వాక్యాలు పట్టుకున్నప్పుడు వల్ల మనుషులు పట్టుకుని నడిస్తే రాదు మనకి మనం వాక్యం పట్టుకొని కాబట్టి దేవుడు మనకి దూరం చేసేసిండు అక్కడి నుంచి ఒక ప్లేస్ నుంచి కదా అక్కనే ఉంటే మనం కూడా అక్కనే వెళ్ళిపోతుంటాం అందుకే అంటుంది వాక్యం మీద ఆధారపడండి దేవుని మీద ఆధారపడండి మీరు మీకు అన్ని బయలుపరచబడతాయి అంటుంది కదా కదా వాక్యం ఎట్లా అంగీకరించడం మనం శ్రమతోటి కష్టంతో ఇప్పుడు శ్రమ వచ్చినా సరే కష్టం వచ్చినా సరే మళ్ళా మనం అట్లా నడుచుకుంటూ వాలా కదా కాబట్టి మాదిరి అయితే ఎందుకనగా మీండి ప్రభు వాక్యము వాస్తు ధోన్యాలోను అకాయలోను మ్రోగిలు అదే తిసల ఒకటి ఒకటి రక్షణ పత్రిక ఒకటి తిసరి రక్షణ పత్రిక నాలుగు అధ్యాయం పదకొండు నుంచి చూసుకున్నాం సంగమునకు వెలుపటి వారి ఏడలా మర్యాదగా నడుచుకోనొచ్చు మీకేమీ పొదువ లేకుండా మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరల జోలికి పోక చూడండి సంఘం వెలుపటి వారి ఎదుట సంఘం వెలుపట బయట కదా మనం ఎట్లా ఉండాలంట ఎవరి దగ్గర మాట్లాడినా మర్యాదతోటి మాట్లాడాలంటాం జాగ్రత్తతో మాట్లాడాలంటా అందుకే మనం ఎవ్వరు ఎప్పుడు తప్పు పట్టడానికి వీల్లేదు కదా క్లియర్ గా మనతో మాట్లాడుతుంటే మనకు దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిస్తున్నాడు మీరు ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో ఎవరితో దేవుడు మనకి ప్రారంభ తీసుకొని వెళ్తే ఆయనే బదిలిపరుస్తాడు కదా మొన్న నాకు ఏమైందంటే నాకు ఒక చిన్న విషయం ఏమైందంటే కొన్ని డబ్బులు నాకు అవసరం ఉండే ఎందుకైనా నా పని అవి ఆ టైంకి నాకు అవసరం ఉండే నా దగ్గర లేకుండా నేను పొద్దున లేచి ఒకటి ప్రారంభం చేసినా దేవా నాకు ఎట్లా చేసి నాకు ఈరోజు డబ్బులు రావాలి అని చెప్పేసి నేను పొద్దున ఫోర్ థర్టీకో ఫోర్కి లేచి చేసినా చేసినాక ఇక తొమ్మిది ఏళ్ళగా నేను బయటికి వెళ్ళిన పైసలు కదా పోయినా ఇట్లా పోయినా ఇట్లా పైసలు వచ్చేసినా నాకు అదే కదా మనం దేవుని మీద కదా నేను అయితే చెప్తున్నాను కదా ఫుల్ ఆధారపడిపోయినా నా మీద ఎట్లా అయినా సరే నా నాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయినా నేను బయటికి నా పని పైసలే కదా నేను మనుషుల మీద ఆధారపడిపోయినట్టే నా పైసలు వస్తుండేనా నేను ఇక్కడ ప్రాబ్లం చేయకపోతే నా పైసలు రాకనే పోతున్నా నేను గ్యారంటీ చేతున్నాను నేను దగ్గర నేను ప్రాబ్లం తీసుకొని పోయినా వచ్చినాయి మనం ఎవరి దగ్గర నడిచినా ఎవరితో మాట్లాడిన జాగ్రత్తగా మాట్లాడాలి మనం ఎట్లా మాట్లాడుతున్నాం మనం మనం పరీక్షించుకోవాలి మనం తప్పుడు మాట్లాడినామనుకో దేవిని ఫస్ట్ దేవిని అంటారు తెలుసా కదా దేవిని అమ్మకమేమో రాగవాలంటే నువ్వు కరెక్ట్ మాట్లాడాలా ఆయనకు అవమానం కలిగేటట్టు మాట్లాడి మాట్లాడదు తెలుసా ఎందుకంటే మనకు అన్ని తెలుస్తు చూస్తున్నాము కష్టాలు సుఖాలు అన్ని ఇట్లా దేవుడు మనకు అన్ని బయలుపరుస్తాయనే ఉన్నావు కదా దేన్ని నమ్ముకున్నప్పటి నుంచి కష్టాలు రాకుండా ఉన్నారు ఎవరైనా అందరికీ వస్తే కష్టాలు కష్టాలు వచ్చినా సరే విడిచిపెట్టకండి కదా కష్టాలు వచ్చినా సరే ప్రకటించండి కదా అదే మాట్లాడుతుంది ఇక్కడ సంగం వారు ఎదుట ఎట్లా మాట్లాడాలా జాగ్రత్తగా మాట్లాడినాడు పరుల జోలికి పోగా మనం ఎవరు జోలికి పోవద్దు మన జోలికి ఎవరైనా వస్తే దేనికో ఉపయోగపేసుకోవాలి వాదించేది అసలే వాదించేది అది పెద్దగా అయితేనే ఇంకా కదా అదే మొత్తం ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ అదే వాదన వాదన వాదిస్తారు మొత్తం మనుషులందరూ వాదించుకుంటే పోతారు కృష్ణన్ హిందువును వాదిస్తున్నాడు హిందూ కృష్ణను వాదిస్తున్నాడు ముస్లిం ఇట్లా ఇవందరూ వాదించుకుంటే పోతారు వాదిస్తే ఏం వస్తుంది కదా ఎవరైనా వాదించుకొని మనకు అవసరం లేదు మనము మాత్రం ప్రకటించుకొని వెళ్ళడం మనం పని కదా ఎంతమంది రెడీ లేరో ఎంతమంది రెడీ ఉన్నారో రెడీ ఉన్న వాళ్ళందరూ రెడీ నీరు సిద్ధంగా లేని వాళ్ళ కోసం చేయాలి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ సిద్ధంగా లేని కోసం చేయాలి కదా మాట్లాడేది జాగ్రత్త మాట్లాడుకుంటూ వెళ్ళాలి మనం కదా మన తోటి దేవుడు మాట్లాడతాడు దానికి ప్రతిదానికి దేవుడు తోడుగా ఉంటాడు మీ సొంత కార్యములను జరుపుకున్నటే ఎందను మీ చేతులతో పనిచేట ఎందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుతున్నాము ఐదు ఐదు ఐదవ వచ్చిన ఫస్ట్ నుంచి ఐదవ అధ్యయము ఐదవ అధ్యయనం ఫస్ట్ నుంచి సహోదరులారా సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ కాలమును గురించి ఆ సమయములను ఆ సమయమును గురిచి రాయనక్కర్లేదే సమయం గురించి కింద ఉన్న చూడండి మనకు ఏ ఎప్పుడు మనం ఎప్పుడైనా సరే రెడీ ఉండాలంటున్నాయన ఎప్పుడైనా సరే మనం సిద్ధంగా ఉండాలి బాషకానికి ఎంత సిద్ధంగా ఉంటామో మనం జాబ్ కొనకి సిద్ధంగా ఉంటామో కదా మనం ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలంటే ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా మాట్లాడుతుంది ఇక్కడ మనతోటి ఎప్పుడైనా సరే ఏ ఇప్పుడు వస్తువు కాదు ఎప్పుడన్నారా అనే తీరుగానే ఉండాలి మనం ఏ విషయంలో చూడండి తెలుస్తాం మనకి రాత్రివేళ రాత్రి వేళ దొంగ ప్రభుదిన వచ్చునని మనకు తెలుసు ఎట్లా ఎప్పుడో చూడడం మనకు తెలుసు కానీ మనం ఎప్పుడు రెడీ ఉండాలి ఎప్పుడో ఒకసారి రెడీ ఉండాలి భయం ఎందుకు పడాలా నన్ను తీసుకో నీతో పాటు నన్ను తీసుకో సేవ చేయదు ఆయన సేవ చేయవాను మనుషులను మార్చలేమా మార్వాలి కదా కొందరు భయపడుతుంటారు కొందరు ఎప్పుడు చచ్చిపోతామో నాకు ఏమవుతుందో నాకు ఏమవుతుందో అని కదా భయపడినే భయపడుతుంది అసలు ఏ సరే దేవుడు ఎప్పుడు వచ్చినా సరే నేను రెడీ ఉంటాను సిద్ధంగా ఉంటాననేది సిద్ధపడి ఉండాలి మనం సిద్ధంగా లేకపోతే మనం ఎట్లా ప్రయాణం చేస్తాం ఎట్లా వెళ్తాం దేవుడు మనం ఎట్లా తీసుకుపోతాం సిద్ధంగా లేకపోతే దొంగ ఎలాగో వచ్చునో కదా ప్రభు అలాగే వచ్చిందంట వచ్చే దినమంట బాబుగా మనకు తెలుసు ప్రభు ఎట్లా వస్తాడో తెలుసు మనకి ఈ విషయం కోసం మనము చింతపడడం నేను అసలే వీలేదు భయపడడానికి అసలే వీల్ లేదు మనం సిద్ధంగా ఉండాలా సిద్ధంగా లేమా సిద్ధంగా తయారు కావాలి సిద్ధంగా ఉన్నామా ఇంకా మంచిది ఎవరైతే సిద్ధంగా లేరో వాళ్ళ కోసం మనం ప్రయాసపడాలి ఎవరైతే సిద్ధంగా లేరో నేను సిద్ధంగా లేకపోతే నేను సిద్ధంగా కావాలా సిద్ధపడాలా నా ఫ్యామిలీ సిద్ధపడాలా మన ఫ్యామిలీ సిద్ధపడాలని మనం రెడీ ఉండాలి రెడీ ఉంటేనే మనం ప్రయాణం సాగుతుంది రెడీ ఉంటేనే మనం సేవ చేస్తాం రెడీ ఉంటేనే ఎదుర్కోగలుగుతాం కదా ఇప్పుడు బుద్ధి గల కోసం మనకు అందరూ తెలుసు బుద్ధి అయిపోయారు బుద్ధి గల ఎదుర్కొన్నారు ఎందుకు వాళ్ళు తెలుసు ప్రభుత్వ దీట్లో చక్క సిద్ధం పెట్టుకురాలు ఆయన ఎదుర్కోవాలంటే ఏం చేయాలి రెడీ ఉండాలి మనం ప్రయాణం చేసినప్పుడు మనం రెడీ ఉండాలి ఎప్పుడు సరే నేను ఎప్పుడు వచ్చిన సరే నేను ఎక్కి వెళ్ళిపోతా అని ఎట్లా మనం బస్ స్టాప్లో పోయి రెడీ ఉంటాం బస్సు కోసము సుసి కడతా ఎప్పుడు వస్తే మనకి వెళ్తాం అని ఎప్పుడన్నా రాని ఏమన్నా రెడీ ఉండాలి మనం ఎప్పుడైనా సరే రెడీ ఉండాలి అయ్యో దేవా ఇప్పుడైతే తొందరగా వచ్చినావు అంటే ఏం చేస్తాం నువ్వేమన్నా ఆపుతావు ఆయన నుండి ఆపలేము అందుకే ఎప్పుడు వచ్చినా సరే మనం రెడీ ఉంటాం దేవా నువ్వు ఎప్పుడైనా రా రెడీ అయ్యానంటే మాట్లాడాలి అదే అంటుండ చూడండి ఇక్కడ ఆయా సంగతి మీకు అక్కర్లేదు మీకు రాయనక్కర్లేదంటే ఏ సంగతి ప్రభు ఎట్లా వస్తాడో అది మనకు తెలుసు ఎట్లా చూడం ఆయనకర్లే చెప్పకర్లేదు మనకు తెలుసు కాబట్టి కదా లోకలు లోకలు నెమ్మదిగా ఉండదు భయమేమి లేదని చెప్పుకొని చిండగా గర్భిణీ శ్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మికముగా నాశనం తటస్థించు మనము పగటి వారమే ఉన్నాము మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను ఇక్కడ ఏళ్ళ చదవండి ఏడు చదవము ఒకసారి నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపో చూడండి నిద్రపో వారు ఏం చేస్తారంట రాత్రి వేళ నిద్రపోతారంట అక్కడ బుద్ధి గల కనికలు నిద్రపోలేరు బుద్ధి నిద్ర పోయరు ఆయన ఎదుర్కోలేరు ఎందుకు వారు సిద్ధంగా ఇక్కడ చూడండి మాట్లాడుతూ నిద్రపోయేట వాళ్ళు నిద్రపోతూనే ఉంటారంట కదా మెలుగా ఉన్న వాళ్ళు పగడు కూడా వేలుకుంటారంట కదా మత్తుగా ఉండదు అసలు దేవుని విషయంలో మత్తుగా ఉండదు అసలు మత్తుగా ఉండదు అసలు నిద్రపోనే పోతుంట ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలి మనం కదా సిద్ధంగా సిద్ధంగా సిద్ధంగా ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు రెడీ ఉన్నాం మేము ఎప్పుడైనా సరే సేవకి రెడీ ఉండాలా ఎప్పుడైనా సరే చెప్పడానికి రెడీ ఉండాలా వాక్యం ఎప్పుడైనా సరే ఆయన ఎందుకు రెడీ ఉండాలా మీకు సిద్ధపడ్డాం కదా మస్తు రోజు నుంచి అందరికీ తెలుసు దేవుడు ఈ వాక్యాలు మస్తు రోజు నుంచి అందరికీ ప్రకటిపబడుతున్నాయి అందరికీ గెలుస్తా ఉన్నాయి మరి సిద్ధంగా ఉన్నాం కదా కదా సిద్ధంగా లేరా లేకపోతే సిద్ధంగా కావాలా సిద్ధంగా ఉన్నరా ఇంకా మంచిది ఇంకెవరైతే సిద్ధంగా లేదో వాళ్ళ కోసం మనం ప్రయాసపడాలి కదా చూడండి ఈ వాక్యం చదువుతారో ఉంటే సపోర్ట్ చేస్తూ ఉంటుంది వాక్యం మనం అర్థం చేస్తు ఉంటే ఎక్కలేని బలం ఎక్కలేని శక్తి కదా ఎక్కర్లేని నమ్మకం నీకు చూడండి ఇంత క్లియర్గా రాసింది వాక్యం ఇంత క్లియర్గా ఉంది నిద్రపోతే నువ్వు నిద్రపోతూనే ఉంటావంట ఆత్మీయంగా ఉండి నిద్రపోతామంటాను నువ్వు మేలుగా ఉంటే నువ్వు ఆత్మీయంగా అనుకో నువ్వు పండుగలో సరే మేల్గా ఉంటుంది ఆత్మని ఇప్పుడు చలో ఇప్పుడు పాడన ధర నువ్వు నువ్వు వాక్యం ధర కానీ అన్ని ఇట్లా సిద్ధంగా నడుచుకున్నావు అనుకో వాక్యం పాటించి నడుచుకున్నావు అనుకో నీ నిద్రలో కూడా దేవుడు దర్శనాలు చూపిస్తూ ఉంటాడు నిద్రలో కూడా దేవుడు నిద్ర ఉంటాడు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు ఎక్కడెక్కడ నువ్వు ఏం చేయాలా ఎక్కడెక్కడ నువ్వు వెళ్తున్నావు అన్ని నీ గుర్తూ ఉంటా ఆయన దర్శించలేడని నేను మనతో మాట్లాడలేడు కదా నిద్ర పోయినా సరే కదా మత్తులో ఉండ అసలే మత్తులో ఉండకుండా అన్నా అదే విశ్వాసం విశ్వాస ప్రేమలోను తన పరచు నిరీక్షణ ధరించుకోవాలంట రక్షణను నిరీక్షణనంట విశ్వాసం ప్రేమనంట విశ్వాసంతో ప్రేమ ధరించుకోవాల మనం విశ్వాసం ఉండాలంట ప్రేమ ఉండాలంట రక్షణ ఉండాలంట కనపరచుకుంటూ ఉన్నారా రక్షణ కూడా కనపరచుకోవాలి మనం రక్షణ ఇతరులకు చూపించుకోవాలంట నేను రక్షణ పొందినా నాకు ఇట్లా అయ్యింది పొందు లేకపోతే నరకాన్ని పోతావు నరకం స్వర్గం ఉందా అని అంటున్నావు ఆయన నరకం అని చెప్పిన మరణం జీవం లేదా నువ్వు మనిషిని పుట్టినవు సచ్చడం గ్యారంటీ ఎంత గ్యారంటో నరకము స్వర్గం అంతే గ్యారంటీ అని చెప్పిన్నాయ్ తెలుసా అట్లున్నాయి కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండవు చెప్తే కదా అట్లా ఎట్లా అయితే అని అంటున్నాను వాళ్ళతో మనం వాదించలేము ఉన్నాయన్నని చెప్పిస్తాం మనం ఎట్లా ఉన్నాయంటే వాక్యం ద్వారా చూపిస్తాం మనం ఎట్లున్నాయంటే వాక్యం ఇట్లా నమ్ముకోవ్ ఇట్లా ఈ పలాని వాక్యం ఇట్లుందని నేను వాక్యం కూడా నేను టిక్కి పెట్టి చూపించిన ఇట్లా ఫోటోలు కూడా ఆయనకు పంపించిన అట్లా కదా ఎక్కడుంది నరకం స్వర్గం ఎక్కడ ఎందుకు ఉంటుంది ఇక్కడ అమ్మేసి ఇక్కడనే ఉంటది లేకపోతే పైన అనిపించినప్పుడు పైన ఉంటుంది ఇక్కడ అనిపించినట్టు రోగం దాన్ని ఇక్కడ అనిపిస్తే నీకు ఇక్కడ చూపించేసారు నారకం అన్ని అమ్ముకుంటే నీకు ఏదైనా సార్ నీకు ఆని జరగదు కదా శిరస్థానం ధరించుకోనట్టు మనం ధరించుకొని ఉండాలి మనం ప్రేమ నిరీక్షణ కదా రక్షణ ధరించుకున్నాం కాబట్టి ఇద్దరు కూడా ధరించుకోవాలి అతన్ని కూడా ఆ ప్రేమ పొందుకోవాలి కదా ఎందుకనగా మన ప్రభు అయిన ఏ శిస్తు ద్వారా రక్షణ పొందుట చూడండి ఎందుకనగా మనం ప్రభు అయిన ఎస్కిస్ ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదంట ఆయన మనల్ని నియమించుకున్నాడు కాదా ఆయన మనల్ని సిద్ధపరచుకున్నాడు కదా ఉగ్రతకి అప్పగించడానికి కాదంట ఉగ్రత నుంచి మనల్ని కాపాడడానికి తన బిడ్డలందరి కాపాడతాడు ఉగ్రత నుంచి ఎవరైతే వాక్యం పాటిస్తూ అందరి కాపాడతాడు ఎవరైతే పాటిస్తలేరో వాళ్ళు పాటించాలి వాలు సరిగా కావాలని చేయాలే మన బాధ్యత కదా మనం తప్పించుకుంటున్నాం మనల్ని తప్పిస్తా అంటుంది దేవుడు మన వాళ్ళు తప్పించాలా వాళ్ళకు కూడా ఈ ప్రేమ ఈ జాలి ఈ నిరీక్షణ ఈ రక్షణ కదా ఈ స్వస్థత వాళ్ళు కూడా పొందాలంటే వాక్యం ప్రకటించాలి మనం కదా ఎంతమంది నశించిపోతుర్రో ఎంతమంది వాక్యం అర్థం కాక దూరం అయిపోతు అర్థమై వాళ్ళ దాన్ని విషబెట్టిపోతుర్రో కదా వాళ్ళందరి కోసం మనం చేయాలంట కదా చూడండి ఎంత క్లియర్గా ఉంది వాక్యం ఇక్కడ ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే ఏమవుతుంది ఏమి కాదు ఇన్నది ఒకటి పుల్లు తీయకుంటుండడు ఒక పళ్ళు పెట్టకుంటున్నాడు ఎందుకు నిజం మాట్లాడమంటుండు నిజమే మాట్లాడి శిష్యులందరూ నిజమే మాట్లాడిరు ఉన్నళ్ళందరూ నిజమే మాట్లాడే అందుకే వాళ్ళ క్షమలు వచ్చినా సరే ఇప్పుడు ఆయన దగ్గర మంచి కదా ఆడతా ఉన్నారాలు ఒకవేళ క్షమ వచ్చిందని వదిలిపెట్టి వాక్యం స్వార్థను వదిలిపెట్టి నుండి వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళిపోతుండే ఏమైపోతున్నాను ఇప్పుడు మనకు దేవుడు మనతో మీరు ప్రేమతో మాట్లాడుతురా జాలితో మాట్లాడుతురా కదా మీకు దేవుడు ఎప్పుడు వస్తారో మీకు మనందరికీ తెలుసు ఎవరైతే ఎవరికైతే తెలువదోళ్ళు వాళ్ళ సిద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి కదా ఇప్పుడన్నా కానీ మనం రెడీ ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నాము అంత గ్యారంటీ ఎట్లా ఉంటదో అవతల అట్లా గ్యారంటీ ఉండాలి మనం సిద్ధపడి ఉన్నాం సిద్ధపడి ఇంకా సిద్ధపడాలి సిద్ధపడితారు లేరు అదంతా సిద్ధపడి ఉండాలి కదా ఏమంట ఉందిటే కాక మనం వలన ఉగ్రత పాలు మనం దేవుడు ఏర్పరచుకోలేదంట ఉగ్రతకు మనకు అప్పగించడు దేవుడు సమస్యకు అప్పగించడు దేవుడు రోగానికి అప్పగించలేడు మనల్ని అప్పగించడు కూడా ఎందుకంటే వాకి పాటించలేడు కదా మనము మేలుకొని మనము మేలుకొని ఉన్నచ్చు మేలుకొని చున్ను నిద్రపోయి ఉన్నొచ్చు తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందను కదా మనం ఆయనతో జీవించనీకే మన జీవించనీకే మన ఆయన ఏం చేసినట్ట మృతి ఆయన చనిపోయిందంట కదా మన కదా ఆయనకి మన అవసరం ఉంది నాకు కదా మనకు రక్షణ రానికి మనం రక్షణ పొందడానికి ఎక్కడా స్వస్థత లేదు మన పాపాలకి క్షమాపణ ఎక్కడ లేదు ఏ సునామా ఒకటే ఉంది కాబట్టి ఆయనే మన కోసం వచ్చిండు కదా ఆయనే మన కోసం మృతి పొందిండట ఇక్కడ సాక్ష్యం ఇస్తుండు మనం గుర్తు చేస్తా ఉన్నాడు కదా మన దేవుడు మనతో మాట్లాడుతుండు తన వాక్యాలు మనకు అన్ని చెప్పబడ్డాయి ఇక్కడ కదా అందరికి తెలిసి మనకి ఎవరైతే పాటిస్తలే వాళ్ళందరూ పాటించాలి ఎవరైతే నడుచుకుంటలే వాళ్ళందరూ నడుచుకోవాలి అనేది ప్రార్థన చేయడం మన బాధ్యత కదా ఏం చేసినా సరే మనము ఆయన ఆయన ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలా కదా ఏమైతే మనం అడగాలని పొందుకుంటున్నామో ఏమైతే కాలం పొందుకుంటున్నామో ఆయన దగ్గరికి వచ్చే స్నాన్ని పొందుకోవాలా మనం వచ్చే స్నాన్ని లేకపోతే నాకు స్వస్థత కలిగింది కదా నాకు బాధ ఉంటే నాకు బాధ పోయింది కష్టం ఉంటే నాకు కష్టం పోయింది అని విశ్వాసం పెట్టు నాకు కష్టం పోతుంది అంటాడు ఆయన విశ్వాసం ఎట్లా పోతుంది కష్టం ఎట్లా పోతుంది నమ్మకం విశ్వాసం పెడుతున్నాయి కదా కష్టం పోయేది బాధ పోయేది రోగం పోయేది కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సుష్యులు అట్లా చేసిరో మనం అందరం అట్లా అలా ఎవరైతే చేస్తలేరో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అది సువార్థన మారడానికి అసలు వీలు కదా దేవుడు మనతో మాట్లాడుతుంది కాబట్టి తన వాక్యం దేవుడు దీవించింది కాస్టర్ సరే ప్రారంభ చేసుకుందాం చూడండి గొప్ప దీన్ని పొద్దున్న చేసాం దాన్ని వాక్యదారు మాట్లాడను పొందే శ్రో ఈ వాక్యం పెద్దగా జీవితాన్ని నెరవేరేలా మీరే సాయం వచ్చేసి అక్కడ సిద్ధపరచుకొని మీరు అలా వేసేయమని దేవాల ఎంతమంది నశించిపోతున్నారు వాళ్ళకి మేము స్వార్ట్లు పకటించాలా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇసుబాబా కపడపడే మాట మాట్లాడదు నీతికరంగా నిజాయితీగా మేము ఉండాలి ఇసుబాబా మీరే మాకు సాయం తెచ్చేసి మీరు అక్కడికి పుష్కరించామని ఏసు అండి అమేన్ ఒకవేళ ఏసుకేసు కృప పశుధాత్ నడిపింపు మనందరికీ సతాకారం తోడైనాక అమేన్స్